ఎట్లంటే చచ్చిపోతాను వాడు ఏడవడం లేదు ముందు వాడిని ఎదుటో ఏడిపించి ఎందుకంటే వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ముందు అని చెప్పి మెడ్రాస్ లో చనిపోతే అక్కడి నుంచి వెంటనే స్వామిజీ జీవని పూనాడు పోలే అతను మనం పుయినాడు అప్పుడు వాడు ఏడేస్తాడు శృతి ముందు ఏడ్చేది మనం తర్వాత ఏడ్చేది అందువల్ల ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫోన్లు గీన్లా వచ్చిన తర్వాత దుఃఖం చాలా దగ్గరకు వచ్చేసి పూర్వం నాలుగు నెలలకు ఏడ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు సెకండ్లు ఆడ పోవడం ఇక్కడ మనం కర్రనడం మనం టర్రనడం తర్వాతే అర్థమవుతుంది ఏదో జరుగుతా ఉండయి అర్థమవుతుంది ఇప్పుడు వీటిలో మనకు తపస్సు అర్థము ఓకే స్వస్తి ప్రజాభ్య పరిపాలీ శుభమ సునిత్యం భవంతు కాలే సమస్తుఖినో కాళీ వర్తతు పర్జన్య పృథివీసాని దేశోయోవర్రామణసర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవీ శాంతి శాశ వేదై సాంగపదక్రమోపనిషదైతే సామ ధ్యానద్గతే ననస పశ్యయోగిన విదొ సురా సురగణ దేవాయ తస్మ శో మిత్రం వరుణ శోభవ శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురు క్రమ నమో బ్రమే నమస్ వామే ప్రత్యక్ష్యామి ఋత వది సత్యం వదిష్యామి తన్మామవతు వక్ ఓ శాంతి శాంతి బాల్యంలోనే బాగేమిటో జీవితానికి తెలియాలి జీవితాన్ని పవిత్రంగా మార్చుకునేది కూడా ఒక బ్రతుకు పవిత్రంగా మారడం అనేటువంటిది బాల్యంలోనే జరగాలి ఎందుకనంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే జీవితంలో అన్ని దశల్లో అపాయాలే నిండిపోయి ఉండే ఆపదలే తొంగి చూస్తూ ఉండే ఏ దశ జూచిన ఇప్పుడు శైశవ దశ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు निजा आपदल अनाएमस् बाली अट्को चूचारा अंदर भगवं को मन कृतज्ञ जो कुटूज इंका ब्रतकना अट्ठावी भयंकर स्थित बाल्यमें बाल्यव शशुना जरग् एनीथिंग मे हापी इधरिया जरगकूद अंदवल साध्यम तुम्हेंग्रे उ ఎందుకు బిడ్డను తీసుకెళ్లి ఊయల్లో బండేస్తారు అని అంటే పాము వచ్చినా కూడా బిడ్డ చేయగలిగేది ఏమీ లేదు కనుక అదే అంత భయంకరంగా ఉండదు కాబట్టి ఒక పాము దగ్గరకు వచ్చినప్పుడు మనం పరిగెత్తుకుంటూ పోగలమేమో గానీ బిడ్డ అట్లాగే నవ్వుతూ ఉండొచ్చు పాము ఏమైనా చేయచ్చు అందుకని క్రింద ఏముంటుందో అని అనుకుని ఊయల్లో బిడ్డని పెట్టడంలోని ఒక ఆపదని ఊహిస్తా ఉన్నాం అంత ఇంకెళ్ళలేదు కాబట్టి నా బిడ్డకి ఏమీ జరగకూడదని అంటే ఏ విధంగా జరిగే అవకాశం ఉంది పాసిబిలిటీ ఒకవేళ అట్లా పెడితే ఆ విధంగా రక్షించుకోవాలని మనం ప్రయత్నం చేసినంత మాత్రాన రక్షించుకోగలమా ఏమో నా జ్ఞాపకం వస్తుంది మేము చిన్నప్పుడు ఒక బిడ్డ తెచ్చుకోవడం జరిగింది ఊయల్లోనే ఎందుకో తెలుసా ఆ పైన దూలం మీద నుంచి తేలు పడింది ఊయల్లో ఓ ఉండేది అప్పట్లో దాంట్లో పడింది ఎవరు చూసుకోలేదు బెట్టి తెచ్చిపోయింది ఆ తర్వాత తెలిసింది అక్కడ తేలుంది కనుక పాము కరుస్తుందేమో కింద పెడితే లాభం లేదు అని తీసుకెళ్లి ఊయల్లో పెడితే పైనుంచి తేలుబడి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు మేము తుచాము చిన్నప్పుడు కనుక శైశవ దశ ఏదైతే ఉందో శిశువుగా ఉండేటప్పుడు ఏదైనా జరిగే అవకాశాలున్నాయి పోలియో వచ్చేటప్పుడే పూర్వపు రోజుల్లో తల్లిదండ్రులకు సరైనటువంటి అవగాహన లేక వైద్య సంబంధమైనటువంటి వైద్య శాస్త్రం కూడా పెద్దగా ఇంత విస్తరించకుండా ఉన్నటువంటి రోజుల్లో వైద్య చైతన్యం కూడా ప్రజల్లో లేదు గనక చాలా మంది పోలియో వ్యాధికి గురైపోయినటువంటి వాళ్ళు ఉండారు ఇప్పట్లో మన మధ్యలో తిరిగేటువంటి చాలా మంది మేధావులు పోలియోతో తిరుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు అయిన తరువాత అనిపిస్తూ ఉంటది అయ్యో పాప ఇంత మేధస్సు కలిగిన వాడే ఇంత మేధస్సు కలిగింది ఇతని తందంగా ఉన్నాడు ఆవిడ అంత అందంగా ఉంది పాప వీళ్ళు నడిచుంటే ఎట్లా బాగుండు అని అనిపిస్తుంది మనకు కానీ జీవితంలో అవన్నీ జరిగిపోతాయి అంతే కాబట్టి బాల్యం ఏదైతే ఉందో చేసే దశ నేను చెప్పేది ఆ దశలోనే అన్ని ఆపదలు ఉన్నాయి కనుక ఏ దశను మనం పట్టి చూచినా ఏ చెట్టుకు అంత అన్నట్టుగా మన జీవిత దశల్లో ఏ దశలో ఉండవలసినటువంటి కష్టాలు ఆ దశల్లో ఉన్నాయి కాబట్టి బాగు చేసుకోవడానికి జీవితాన్ని బ్రతుకును భవ్యంగా మార్చుకోవడానికి ఏదైనా అనుకూలమైనటువంటి దశ ఏదైనా ఉందా అని గనక మనం ప్రత్యేకించి గనక ఆలోచన చేస్తే అది యవ్వనమేనేమో అనిపిస్తుంది సపోజ్ ఇది కూడా అన్యాయం అనుకోండి ఎందుకని నేను యవ్వనం అంటున్నానంటే శక్తులన్నీ కూడాను పూర్ణంగా వ్యక్తమయ్యేటువంటి దశ అదే కాబట్టి ఏ పనినైనా పటిష్టంగా చేయగలిగేటువంటి పరిస్థితి ఏ విషయాన్నైనా దృఢంగా ఆలోచించగలిగేటువంటి పరిస్థితి ఉత్సాహపూరితమైనటువంటి దేహదార్ఢ్యం చాలా ఉత్సవ స్ఫూర్తితో ఉండేటువంటి మనస్సు ఇవన్నీ కూడాను ఏ దశలో మనకు కనిపించవు యవనంలో తప్ప కాని ఆ యవ్వనంలో అది ఉన్నట్టుగా అప్పుడు తెలియదు ఎప్పుడు తెలుస్తా తెలుసా యవనం పోతే అయ్యో ఎంత బాగుండేవాడిని ఎంత బాగా నడిచేవాడిని ఎంత బాగా ఎగిరేవాడిని ఎంత బాగా పరిగెత్తేవాడిని ఎంత బాగా తినేవాడిని ఎందుకంటే తినడానికి కూడా నేర్చుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏది జరిగినా తినాలనుకున్నా ఆ చిన్నప్పుడు తినలేము పెద్ద అయితే తినలేము కూడా ఆదేశంలోనే వినదలుచుకుంటే కూడా ఆదర్శలోనే ఏదైనా కూడా అక్కడే జరగాలి అన్ని శక్తులు పటిష్టంగా పుష్కలంగా దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్ని కూడాను సక్రమంగా ఉండేటువంటి దశ అది గనక ఒక కొత్త వెహికల్ మీద పోతూ ఉన్నట్టుగా జీవితం చాలా సుందరంగా అందంగా ఉండవలసినటువంటి దశ యవ్వనం సపోజ్ ఇంత శక్తివంతంగా ఉండవలసినటువంటి యవ్వనాన్ని గనక ఏదో ఏదో నీరసమైనటువంటి భావాలతో దాన్ని అసక్తంగా మార్చుకుంటే ఆ తర్వాత జీవితం ఎందుకో కొడిగట్టిన దీపం అయిపోతుందనే నా ఉద్దేశం ఎందుకంటే ఆ తర్వాత ఏమీ లేదు ఆ తర్వాత ఏమీ లేదు ఏది సాధించాలనుకున్నా ఆ యన దశలోనే సాధించాలి అప్పుడే పడాలి ఏది పడినా ఆ తరువాత ఏమున్నాయి చెప్పండి ఆ తర్వాత మనిషి పెద్దవాడవుతాడు పెద్దవాడ్యాడంటే భారాలు మిగిలే తలకెక్కుతాయి భుజాలకెక్కుతాయి బాధ్యతలు తయారవుతాయి కాబట్టి తనను గురించి ఆలోచించుకోవడం కన్నా తన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి ఆలోచించుకోవడం పెద్దదైపోతుంది కాబట్టి నా మీద ఇంతమంది ఆధారపడి ఉంటారు నా భార్యను ఎట్లా నేను పోషించాలి నా బిడ్డలని ఎట్లా పోషించాలి కాబట్టి ఆ బిడ్డలకి పెళ్లిళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది వాళ్ళని చదివించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు పేరు ప్రఖ్యాతులుగా ఈ ప్రపంచంలో బ్రతకాలి కాని అనుకున్నట్టుగా ఏమో మనకు బిడ్డలుగా పుట్టచ్చేమో గానీ వాళ్ల ప్రారంభాలు వాళ్లకు ఉండాయి తల్లిదండ్రుల మాట విన్నటువంటి బిడ్డలు చాలా మంది ఉంటారు చక్కగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ ఉంటా కూడా అవకాశం లేనిటువంటి బిడ్డలు చాలా మంది ఉంటారు అవి గుండె మీద కుంపట్లు ఉంటాయి ఇది యవన దశల అర్థం కానీ కాదు మూర్ఖత్వం ఉంటుంది దప్ప ఏదైనా ఉంటే అర్థం చేసుకోవాల్సినటువంటి దశలో గనక మూర్ఖత్వం తోడు తోడు చేసుకుంటే ఒకవేళ దశ మారిన తరువాత ఇవన్నీ కూడాను చెల్లికొండలో నీళ్లు కారిపోయినట్టుగా కారిపోయిన తర్వాత శక్తులన్నీ అప్పుడు ఒకవేళ అర్థం చేసుకోవాలని మనం ప్రయత్నం చేసినా మన ప్రయత్నాలు మిగులుతాయేమో కానీ ఫలితాలు దక్కేటువంటి అవకాశం లేదు ఎందుకని ఎట్లాగైతే ఒక నదీ ప్రవాహం ఒక జీవనది ప్రవహిస్తూ ఉంటే అందులో ముందుకు పోయినటువంటి నీళ్లు ఎట్లాగైతే మళ్లీ వెనక్కి వచ్చేందుకు అవకాశం లేదో అట్లాగే జీవితంలో కూడాను ఒక యవ్వనం అనేటువంటిది ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా మళ్ళీ తిరిగి మనం దాన్ని బ్యాక్ కాల్ చేయాలంటే కుదరదు కుదరే అవకాశమే లేదు కనుక యవ్వన దశ ఎంతో లేదు ఆ ఉన్నది క్షణ క్షణం ప్రతిక్షణం వినాశి యవ్వనం స్టార్ట్ అయ్యింది అంటే ఏం తిరుగుతూ ఉంది ప్రతిక్షణం పోతూ ఉంది అర్థం కాబట్టి ఎలాగూ పోతూ ఉన్నది గనక ఉన్నదాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి యవ్వనంలోనే ఈ అధ్యయనం అంతా కూడా జరగాలి అందుకని స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఎందుకని వయసు పెరిగిన తర్వాత మనం చేసేటువంటి అవకాశం ఏదీ లేదు గనక ఏం మిగులుతుంది ఆ తర్వాత నేను ఏదో సాధించలేకపోయానే అనేది ఒక్కటే ఇంకేం మిగలదు ఎందుకని దేహానికి ఏ సౌఖ్యము ఉండదు मन को ये शां मिगल अदा जरगा अंटे इक अंतनी धर्मशास्त्रा को चार एटते रू मेस इधर्म मेघमनी धर्मशास्त्रा वस्तु इध मे ब्रह्मजिज्ञा अदात ब्रह्म जिज्ञास धर्म जिज्ञास अमता ఒక కసపడి పని చేసుకుంటూ ఉంటాడు అనుకోండి కూలి పని చేసుకునేటువంటి వాడు ఏదో కొన్ని వస్తువులు తయారు చేసి అది అమ్ముకుంటూ ఉంటాడు లేదు చేనేత అని నేచుకుంటూ ఉంటాడు అటువంటి వాడు వర్షాకాలం వచ్చింది అనుకోండి ఆ నాలుగు నెలలు ఇంకస్సలు అట్లనలేడు ఎందుకు తెలిసి అట్లంటే ఆ పొగులు తెగిపోతాయి తప్ప అది ముందుకు పోయే అవకాశం లేదు గజం గుడ్డలు కూడా నెయ్యలేడు ఒక నేతగాడు మాత్రం వర్షాకాలం కనుక వచ్చిందంటే చేతులు కట్టేసుకుని కూర్చోవలసింది అంతే మళ్లీ ఎండొచ్చినంత వరకు అతను మళ్ళీ మగ్గం దగ్గరికి వెళ్లేటువంటి అవకాశం ఉండనే ఉండదు నాడి కదలదు నాడి కొమ్ము కదలదు నాడి కొమ్ము అంటారు దాన్ని ఈ నాడి గారు ఓకే అందుకని ఏం చేస్తాడు అంటే ఆ ఎనిమిది నెలలు ఏదైతే సంపాదించుకుంటాడో ఇక నాలుగు నెలల్లో సంపాదన లేదు గనక సంపాదన లేదని చెప్పి ఆకలియకుండా ఉండే అవకాశం లేదు గనక సంపాదన లేకపోయినా అవసరాలు మాత్రం తీరుతూనే ఉండాలి మరి సంపాదన లేకుండా అవసరాలు తీరే అవకాశం లేదు గనక ఆ నాలుగు నెలలు ఏదైతే ఉందో అప్పటికి కావలసినటువంటి ధనం ఏమిటో ఇప్పుడే సంపాదించి దాచిపెట్టుకుంటాడు అని కాబట్టి నేను ఎప్పుడో హాయిగా ఉండాలి జీవితంలో అని అనుకుంటే యవ్వనం ఏదైతే ఉందో दी एवते सक्रम विनियोगाड़ो इक दाच विद्यार्जन समय दाचुक ज्ञात्र अपयोगपड़ाकान उपयोग अवकाश लेदानी परिता मिगलता है पश्चाता मिगलता है उप निषत् किमहम पापम अखरव एम एंत अंदमेद मन जीवता मन ऊहं स्वामीजी सैकलाजिकल अच्छे उपनिष्दिमह साधुना कर्व चूचार एम अदी एंत अदुतम इधर जरकड़ जीवला कि अहम न సాదు నా కరవం కిం సాదు కిం నా కరవం నా అకరవం నా కర్వం నేనొక మంచి పని ఎందుకు చేయలేకపోయాను చూడు తమాషా నేను ఒక పుణ్య ఎందుకు చేయలేకపోయాను ఆ రోజుల్లో నేను ఎందుకు చదువుకోలేకపోయాను ఆ రోజుల్లో నేను ఎందుకు ధ్యానం చేయలేకపోయాను ఆ రోజుల్లో నేను ఎందుకు జపం చేయలేకపోయాను ఆ రోజుల్లో మా తాతగారి మా చెప్పిన మాటలు నేను ఎందుకు వినలేకపోయాను మా తండ్రి చెప్పిన మాటలు నేను ఎందుకు వినలేకపోయాను మా గురువు చెప్పిన మాటలు నేను ఎందుకు వినలేకపోయాను నా మంచి కోరి నా శ్రేయభిలాషులు చెప్పిన విషయాలన్నింటినీ ఆ రోజు ఎందుకు వినలేకపోయాను ఆ మంచి పని ఎందుకు చేయలేకపోయాను కిం సాధునాకరవం చూడండి ఇది రిపెండెన్స్ ఇది పశ్చాత్తాపం ఎవనాయన వృధా చేసుకున్న వాళ్ళకి చివరి దశలో మిగిలే వివి అంతటితో ఆగడం లేదు అకరవం కిం పాపం అకరవం ఆ పాడు పని ఎందుకు చేశాను నేను ఆ చెడు కార్యం ఎందుకు చేశాను వాళ్ళని ఎందుకు బాధించాను నేను ఆ పని చేయకుండా ఉంటే ఎంత బాగుండేది నువ్వు ఉండవద్దు అని నాకు పెద్దలు చెప్పారు కానీ నేను వినలేదు ఆ రోజుల్లో వాళ్ళని కూడా బాధించాను తప్ప ఏం మిగిలింది ఈరోజు అయ్యో ఆ రోజుల్లో ఎందుకు ఆ పాపం నేను చేశాను అయ్యో ఆ రోజుల్లో ఎందుకు నేను ఆ మంచి కార్యం చేయలేకపోయాను కిం సాధుం స్టూడెంట్ సాధునా కర్వం కిం పాపం అకర్వం ఇదంతా ఎక్కడొస్తా తెలుసా జ్ఞానంలో వస్తుంది కర్మలో కాదు ఇది కర్మలో చేసుకుంటూ పోవడమే ఏ ఉపనిషత్తులో వస్తుంది ఇది మీరు తైతరీయంలో వస్తుంది అది సస్పెన్స్ తైతరీయంలో వస్తుంది జ్ఞానకాండలో ఇక్కడ కాదు కర్మకాండలో కాదు आनंद की वेलन तरह पड़ता है, पड़ता है। गंटे मने में मने एक तदे वाला पड़ताई ज्ञापन मुटल गे मैं दोसा मन या जीव उपनिषत्तू परस्थित नीक राकूद अंदवल सत्य स्वाध्याय प्रवचनेतंच स्वाध्याय प्रवचने शास्त्रीं स्वाध्याय प्रवचनाभ्या शंकर भाष्यु संस्कार अर्दत्ष संस्कार इक मन संस्क संस्कृत भूमि गोल मईन उंगार गि गो बंगार दिन उपयोग दुद्धि अभी संस्कार शुद्धि कार्य स्कार अर्दत्वा शंकर भाष्य सत्यं स्वाध्याय प्रवचने की अड़ते शंकरास्कार अर्थत्ष संस्कार पुरुण संस्कुराबे एट परस्थित स्वाध्या वे अवकाशमे लेटन मिम्मेलैक ना ले అయ్యో నిజమే కదా శృతి మందిరం ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉంటే బాగుంది ఇదిగో గతం గత మనం ఇప్పుడు ఆలోచించాల్సింది కాదు అట్లా పోయి ఉంటారు కొంతమంది నాకు తెలుసు ఇదే సైకాలజీ కాబట్టి కొంతమంది అనుకోని ఉంటారు వరే వరే వరే నిజమే కదా మనం గనక ఇదే జ్ఞానం ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఉండుంటే ఎందుకని నాకు ఇప్పుడు